ఈ రోజు ఇరవై మూడు మార్చి సంవత్సరం నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ మళ్ళీ మరొకసారి మనమందరం బ్రహ్మశ్రీ పత్రికారి కలుద్దాం పత్రికారు మీ ద్వారా ఎన్నో సార్లు ఎంతో మంది మాస్టర్ల గురించి ఎన్నో విషయాలు పుష్కలంగా విన్నాం ఎందరో మహానుభావుల్ని మీరు మాకు పరిచయం చేశారు అయినా ఇది తరగని సముద్రం కదా ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు గురించి మళ్లీ మీరు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మహాప్రసాదాన్ని ఇవ్వాలని మా ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిగారు ఓకే డి శివప్రసాద్ గారు ఈరోజు మనం అందరం మరొకసారి ఈ ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు గురించి మరిన్ని చక్కటి విషయాలు తెలుసుకుందాం మీరన్నట్టు ఈ యొక్క ఆధ్యాత్మికత అన్నది తరగని సముద్రం ఇదినా ఉత్సాహమే ఎంత ఇదినా ఇంకా ఈదాల్సింది ఉంటూనే ఉంటుంది ఎందరో మహానుభావులు అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ త్యాగరాజస్వామి కనుక ఎందరో మహానుభావుల్లో ఒకనొక అద్భుత మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామి కనుక ఈ ఎందరో మహానుభావులు అన్న ఈ సబ్జెక్టు ఆయనతోనే మనం మొదలుపడదాం ఆయన పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ తెలుసు ఆ ఎందరో మహానుభావులు అన్న దాని గురించి త్యాగరాజస్వామి ద్వారానే తెలుసుకుందాం ఎవరు మహానుభావులు ఎంద రో మనో భావలు అందరికీ వంద ఎందో మౌలు అందరి కీవందే నములు ఎందరుమా హను భావులు అందరి కీవందే నములు ఎందోమా భావులు ఎందరో మహానుభావులు ఉన్నారు సృష్టిలో గతంలో ఉన్నారు ఇప్పుడు భూలోకంలో ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఉంటారు అందరికీ వందనాలు మహానుభావులు వారు అయిన వారందరికీ వందనాలు చందమ హృదయా అరవిందవో నూజీ బ్రహ్మానందమనూ భవి చూందరోమరను భావులు అంటే చంద్రువర్ణుని అంటే ఆ శ్రీరాముడి యొక్క అందచందాలను హృదయారవిందములో హృదయం అంటే ఆత్మ ఆత్మనే అరవిందం అంటే ఆత్మ యొక్క కమలంలో అంటే దివ్య దృష్టే హృదయరవిందము గుర్తుంచుకోండి హృదయం అంటే ఆత్మ హృదయం అంటే ఈ శరీరంలో ఉండే గుండె కాదు శరీరానికి ఆత్మ అదే హృదయం హృదేశర్జున తిష్టతి అన్నప్పుడు ఆ హృదయం అనే ప్లేస్లో అంటే ఆత్మ నేను అని చెప్పాడు కనుక హృదయ అరవిందము అంటే కమలం హృదయ కమలం అంటే ఆ యొక్క దివ్య దృష్టి రామచంద్రుణ్ణి మనం విగ్రహరూపంగా కాదు దివ్య దృష్టితో ఆ యొక్క రామచంద్రుణ్ణి చూసిన వాళ్ళు వాళ్లే బ్రహ్మానందం అనుభవించేవాళ్ళు అలాంటి మహానుభావులకు నా వందనంలో ఉన్నాడు చూశారా దివ్య దృష్టి గురించి త్యాగరాజస్వామి ఎంత చక్కగా చెప్పాడు దివ్య అనుభవాల గురించి ఎంత చక్కగా చెప్పాడు అదే మహానుభావులు అంటే దివ్య దృష్టితో ఈ చర్మచక్షులతో పొందేవన్నీ మామూలు అనుభవాలు దివ్య చక్షువుతో పొందేవే మహానుభవాలు మహానుభవాలు మరి పొందిన వాళ్ళే మహానుభావులు చందరు వీ అంద చంద మోహృదయా అరవిందో నూజి బ్రహ్మా నందూ భవించు వరేంద రో మరణు భావలు అందరికి వంద ఈ బ్రహ్మానందం అనుభవించే హృదయార విందములో బ్రహ్మానందం అనుభవించే మహానుభావాలు ఎందరో ఎందరెందరో అందరికీ నా వందనాలు ముఖ్యంగా మొట్టమొదటిగా శ్రీ త్యాగరాజస్వామికి నా వందనాలు నా ధ్యాన వందనాలు మొట్టమొదటిగా నా జీవితంలో నేను ఈ యొక్క మూడవ కన్ను గురించి తెలుసుకున్నది మరి నా మిత్రుడు రామచందారెడ్డి ద్వారా నా జీవితంలో ప్రవేశించిన మొట్టమొదటి మహానుభావుడు శ్రీ రామచందారెడ్డి ఆయన ద్వారానే నేను ఈ యొక్క ఆనాపానశతి ధ్యానము గురించి తెలుసుకున్నది తర్వాత అద్భుతమైన మహానుభావుడు లోప్సాంగ్ రాంపా నా యొక్క ధ్యానంలో ఆయనతో నాకు పరిచయం అయింది ఆయన తన పుస్తకాలని చదవమని చెప్పడం జరిగింది ఆ లోప్సాంగ్ రాంపా ఈ యొక్క ఇరవైవ శతాబ్దపు మహానుభావుల్లో అగ్రగణ్యుడు థర్డ్ ఐ అన్న పుస్తకం మొట్టమొదటిలో రాశాడు ఎన్నో పుస్తకాలు రాశాడు యు ఫర్ ఎవర్ విజ్టమ్ ఆఫ్ ది ఏన్షియన్స్ కేవ్ ఆఫ్ ది ఏన్షియన్స్ థర్టీన్త్ క్యాండల్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ రాంపా స్టోరీ త్రీ లైఫ్స్ ద టిఫిటెన్ సేజ్ ఇలాగా ఎన్నో పుస్తకాలు రాశాడు మరి లోప్ సాంగ్ రాంపాయ గారి పుస్తకాలు చదవడం ద్వారానే నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను ధ్యానం అంటే ముఖ్యంగా ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పింది శ్రీ లోప్సాంగ్ రాంపాయ మనందరికీ దివ్య శరీరం ఉంది దివ్య వాహనం ఉంది అదే పుష్పక విమానం ఆ పుష్పక విమానంలో మనం అందరము అనేక లోక యాత్రలు చేయాలి ఆ పుష్పక విమానం మన శరీరంలోనే ఉంది దాని విడదీయాలి అదే యాస్ట్రల్ బాడీ పుష్పక విమానంతో యాత్రలు చేయడమే యాస్ట్రల్ ట్రావెల్ కనుక ఈ యాస్ట్రల్ ట్రావెల్ గురించి అంటే మన యొక్క పుష్పక శరీరంతో అంటే పుష్పక దివ్య శరీరంతో పుష్పక వాహనంతో మరి ఆ పుష్పక విమానంతో మనం యాత్రలు చేసే విధానం గురించి లోప్త్యాంగ్రంప ఎంత అద్భుతంగా చెప్పాడో కనుక ఎందరో మహానుభావులు నా జీవితంలో తారసపడిన ఆ మహానుభావుల గురించి నేను చెప్పగలను ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్కరు తారసపడుతుంటారు నా యొక్క జీవితంలో తారసపడిన మహాత్ములు ఎంతమందో సజ్జన సాంగత్యం ద్వారా కానీ స్వాధ్యాయ ద్వారా కానీ ధ్యానం ద్వారా గానీ ఎందరో మహానుభావులు నాకు తారసపడ్డారు కనుక మొట్టమొదటిగా నాకు ధ్యాన ప్రపంచాన్ని పరిచయం చేసిన రామచంద్రారెడ్డి ధ్యాన ప్రపంచంలో మొట్టమొదటిగా నాకు అనుభవానికి వచ్చిన మహానుభావుడు శ్రీ లోప్సాంగ్ంపా కనుక అయితే ధ్యాన ప్రపంచానికి రాకముందు నేను సంగీత ప్రపంచంలో ఉండేవాడిని అంటే త్యాగరాజస్వామి ప్రపంచంలో ఉండేవాడిని కనుక మొట్టమొదటిగా ఎందరో మహానుభావులంచి ఈ యొక్క సబ్జెక్టులోకి రాచే ముందు త్యాగరాజ స్వామి వారిని స్మరించి ఆ తర్వాత మరి శ్రీ రామచంద్రుడిని స్మరించి ఆ తర్వాత శ్రీ లోపశాని రాంప గారి దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం ఈ సబ్జెక్టు మొదలుపడతాం మహానుభావులు అన్న పదానికి ముందు ఇంకొక పదం మనం తెలుసుకోవాలి మహాశైలు అన్న పదం మహాశైలు అంటే ఎవరంటే గొప్ప ఆశయం ఉన్నవాళ్ళు మహాశైలు కాకుండా ఎవరు కూడాను మహానుభావులు కాలేరు మామూలు ఆశయాలు పెట్టుకున్న వాళ్ళు మహాశైలు కారు అంటే ఏదో ఉద్యోగం సంపాదించాలి బ్రతుకు తెరువు ఉండాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఏదో కృష్ణారామ అంటూ చనిపోవాలి వాళ్ళు మహాశైలు కారు అంటే గొప్ప ఆశయం లేదు వాళ్ళకి సాధారణ ఆశయమే వాళ్ళకి బ్రతకడమే గొప్ప వరం గొప్పగా బ్రతకడం అనేది అది అది వారికి సంబంధించింది కాదు అని ప్రజానీకం యొక్క అభిమతం కనుక ఎవరైతే మహాశైలుగా ఉండరో వాళ్ళు ఎవరు మహానుభావులు కనుక ఎవరైతే మహానుభావుడిని నేను కావాలి అని నిర్ణయించుకుంటారో అదే అప్పుడు వాళ్ళు మహాశైలు అవుతారు కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి వచ్చేవాళ్ళందరూ మహాశైలు అందులో తయారయ్యే వాళ్ళందరూ కూడాను మహానుభావులు గొప్ప ఆశయం లేని వాళ్ళు పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ప్రవేశించలేరు ఎందుకంటే వాళ్ళకి ఇది అక్కర్లేదు కానీ సాధారణ ఆశయంతో అంటే రోగాలు కావాలి మాకు తలకాయ పోవాలి అని వచ్చేవాళ్ళు కొన్ని రోజుల్లో ఈ యొక్క ఆనా పాలిసత్య అభ్యాసం ద్వారా సాధారణ ఆశయాలని తీర్చుకుని ఆ తర్వాత అయ్యో ఇన్ని రోగాలే పోయాే ఇంకేమైనా ఇంట్లో ఉందేమో ముక్తి మార్గం ఉందేమో గొప్ప అనుభవాలు వస్తాయేమో అని మెల్లిగా ఈ మహాశైలు కూడా అవుతారు అంటే మహాశైలు కానివారు మెల్లి మెల్లిగా మహాశైలు అవుతారు ఆనాపానస్థతి ద్వారా మహాశైలు అయినవారు వెంటనే మహానుభావులు అయిపోతారు ఆనాపానస్థతి ద్వారా భారతదేశం చాలా గొప్పది ప్రపంచంలో అత్యుత్తమమైన అని చెప్పేసి అందరికీ ఒక ఊహ ఏ విధంగా గొప్పదైనది ఎందులో వాళ్ళు నిష్ణాతులు ఏది వాళ్ళు గొప్పది అని భావించి ప్రపంచానికి అందగా గొప్పగా చెప్పుకుంటున్నారు అని మనం ప్రశ్నించుకుంటే ఒక ధ్యానమే వస్తుంది అంతకన్నాకేమీ లేదు అక్కడ కనుక భారతదేశం యొక్క గొప్పతనము హిమాలయాల్లో ఉంది హిమాలయాల్లో ఉండే గొప్పతనము ధ్యానంలో ఉంది కనుక ఈ ధ్యానము అనేది భారతీయుల్లో లోపిస్తే వాళ్ళు తమ భారతీయతనే పోగొట్టుకున్నవారనమాట తమ గొప్పతనాన్ని వాళ్లే భారతీయులే తీసివేసేస్తున్నారన్నమాట కనుక ఒకవేళ భారతీయులు ఏదైనా గొప్పతనం ఉందంటే అది ఒక ధ్యానమే ధ్యానం ద్వారానే అందరూ కూడాను మహానుభావులు అవుతారు ఇది మొట్టమొదటి పాయింట్ మామూలు చర్మచశులతో భౌతిక శరీరంతో పొందే అనుభవాలన్నీ సాధారణ అనుభవాలు మన దివ్య శరీరంతో యాస్చల్ బాడీతో మన దివ్య చక్షువుతో పొందే అనుభవాలనే మహానుభావాలు అంటాం గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఈ గొప్ప అనుభవాలను పొందిన వాళ్లే మహానుభావాలు కనుక మహాశైలే మహానుభావులు అవుతారు ఉదాహరణకు గౌతమ బుద్ధుడు అనే మహానుభావుల్ని తీసుకుందాం ఆయన దుఃఖం అంటే ఏమిటి దుఃఖం సర్వత్రా ఉంది ఈ దుఃఖం యొక్క మూలాన్ని నేను తెలుసుకోవాలి అన్న గొప్ప ఆశయంతో ప్రారంభించాడు దాని జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మరి గొప్ప సాధన చేశాడు మహాసాధన చేశాడు మహానుభావుడయ్యాడు కనుక గుర్తుంచుకోండి మహాశైలుకి మరి మహానుభావులకి మధ్యలో మధ్యలో మహాసాధన ఉంది ఆ మహాసాధన లేకుండా ఎవ్వరూ కూడా మహానుభావులు కాలేరు త్యాగరాజ స్వామి మహానుభావుడయ్యాడు మరి ఎంత మహాసాధన చేస్తుంటే ఆయన మహానుభావుడై ఉంటాడు ఆయన స్వయంగా దివ్యచక్షుతో రాముణ్ణి లక్ష్మణుని సీతని హనుమంతుణ్ణి వీళ్ళందరినీ చూశారు ఆయన ఆ చూసి ఒక మహానుభావులతోనే అద్భుతమైన సంగీతానికి మనకంతా ప్రసాదించాడు అది మహాసాధన వల్లే సమకూరింది గత జన్మల్లో అతను చూసుకున్న సాధన వల్ల ఆ త్యాగరాజ జన్మల్లో ఆయన అద్భుతమైన మహానుభావుడుగా పుట్టుకతోనే సాధించాడు అలాగే మనం కూడా ఎంతోమంది మనం అనేక జన్మల్లో ఎన్నో గొప్ప అనుభవాలు పొందే ఉంటాం దానికి మళ్లీ కాస్త ఆజ్యం పోస్తే ఈ జన్మలో ఆ ఆ మంట మంటుకుని గొప్ప మహానుభావులుగా మనం అచ్చిన కాలంలో తయారవుతాం కనుక అయితే ఆశయం పెట్టుకోవాలి నేను సాధారణ మానవుడిగా జీవించను నేను కూడా ఒక త్యాగరాజస్వామి కావాలి నేను కూడా ఒక లోపత్యాంగ్రంప కావాలి నేను కూడా ఒక గౌతమ బుద్ధుడు కావాలి నేను కూడా ఒక కృష్ణుడు కావాలి నేను కూడా రమణ మహర్షి కావాలి రమణ మహర్షి దగ్గరకు వద్దాం ఎంత గొప్ప మహానుభావుడు ఆయన జీవితం అంతా కూడాను అద్భుతమైన మహామౌనముద్ర లో ఉండి ఎవరు వచ్చినా కూడా నువ్వు నువ్వెవరు పోయ్ నిన్ను నువ్వు తెలుసుకో అని అద్భుతంగా ఒక్క మాట మీద జీవితాన్నంతా గడిపేశాడు ఎవరు వచ్చినా గాని నిన్ను నువ్వు తెలుసుకో తెలుసుకున్నావా చాలా మంది మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందండి మాకు సమస్య ఉందండి అని రమణ మహర్షి వస్తే ఓహో నీకు సమస్య ఉందా సమస్య సంగతి తర్వాత చూద్దాం అసలు నువ్వెవరో తెలుసా నీకు అంటే నేను రామారావునండి నీ పేరు అడగలేదయ్యా మాది నెల్లూరు అండి నీ ఊరు అడగలేదయ్యా నీ నువ్వెవరంటే నేనా నేనా అంటే వాడికి వాడికి తెలియదు వాడి అమ్మా నాన్నలు ఇచ్చిన పేరే తెలుసు వాడు ఏ ఊరిలో పెరిగాడో ఆ ఊరు పెరిగి తెలుసు కానీ వాడి గురించి వాడికి తెలియదు కనుక రమణ మహర్షి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతివాడి దగ్గరికి నిన్ను నువ్వు తెలుసుకోను ఆయన అని జీవితాంతం అద్భుతమైన మాట మీద ఆయన జీవించాడు ఆయన అందుకే రమణ మహర్షి అన్నాం అంటే మహా ఋషి ఋషి అంటే చూసేవాడు మూడవ కంటితో చూసేవాడు మహా ఋషి అంటే గొప్ప ముక్క అంటి కనుక ఆ రమణ మహర్షి ఎంతటి మహానుభావుడు ఆయన పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఆయన జీవితాన్ని మనం మధిస్తే తెలుస్తుంది మనం కూడా రమణ మహర్షి లాంటి వాళ్ళు కావాలి ఆయన మనం ఎందుకు కాలేము అన్న ఆశయం పెట్టుకున్నవాళ్ళే మహాశయుడు ఆయన చేసినటువంటి మహాసాన మనము చేస్తే ఆయన పొందిన అనుభవాలు మనము పొంది మనము కూడా మహానుభావులు అవుతాం కనుక రమణ మహర్షి యొక్క ఆ యొక్క గురించి మనం కొద్దిగా తెలుస్తున్నాం నిన్ను నువ్వు తెలుసుకో అన్నది గ్రీకులు యొక్క మరి గ్రీకు మహాత్ముల యొక్క గ్రీకు మహానుభావుల యొక్క సూత్రం కూడా ఇగ్నోస్టిసేయాషన్ అంటే నో దైసెల్ బీ స్టిల్ అండ్ నో దైసెల్ అన్నది సూత్రం సోక్రటిస్ కానీ మరి ప్లేటో కానీ వీళ్ళందరి మహాత్ములు పైథాగరస్ కానీ వీళ్ళంతా అక్కడున్న మహానుభావులు వాళ్ళందరూ ఆ కాలంలో వాళ్ళు ఏం చెప్పారంటే బీ స్టిల్ అండ్ నో దై సెల్ఫ్ అంటే నువ్వు గమ్మును కూర్చో నిన్ను నువ్వు తెలుసుకో ఊరికే కూర్చో చుమ్మా ఇరు అన్నాడు రామణ మహర్షి ఊరికే కూర్చో వై చాతకదా నీకు ఊరికే కోత లాంటి నువ్వు నువ్వు ఊరికే కూర్చో ఆలోచించకుండా కూర్చో గమనిస్తూ కూర్చో అప్పుడు ఆ గమనికేమిటో ఆ గమనించేవాడెవరో నీకు తెలుస్తుంది ఆ గమనించేవాడు నువ్వు కనుక బీ స్టిల్ అండ్ నో దయ సెల్ఫ్ అనేది ఆ గ్రీక్ మహానుభావుడి యొక్క అద్భుత సందేశము అలాగే సోక్రటిస్ దగ్గరకు వస్తే ఆయన డయలెక్టిక్ మెథడ్ అనేది అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి అంతా ఇచ్చాడు ఆ మహానుభావుడు సోక్రటిస్ ఆయన చావుకి భయపడలేదు సంతోషంగా విషాన్ని తాగాడు ఎవరైతే చావుకి భయపడరో వాళ్లే మహానుభావులు చావుకి భయపడే వాళ్ళు ఎప్పుడూ మహానుభావులు కారు చావుని సంతోషంగా స్వీకరించేవాళ్లే మహానుభావులు తిరుపతిలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ నైన్ నైన్ నైన్ నైన్ పర్సెంట్ చావు అంటే భయపడేవాళ్లే వాళ్ళు ఎలా అవుతారు మహానుభావులు ఎవరైతే చావుకి భయపడరో చావుని సంతోషంగా స్వీకరిస్తారో ఒక సోక్రటీస్ లాగా ఒక జీసస్ క్రైస్ట్ లాగా జీసస్ క్రైస్టు మేకులు కొట్టించుకున్నాడు సంతోషంగా కొట్టించుకున్నాడు ఏడుస్తూ కొట్టించుకోలేదు ఆయన మహానుభావుడు సోకటీస్ మహానుభావుడు అంతేగాని తలక నొప్పికి ఏడ్చి డాక్టర్ దగ్గర పరికెత్తే వాళ్ళు మహానుభావులు అవుతారాబ్బా కనుక ఎందరో మహానుభావులు అన్నప్పుడు గుర్తుంచుకోండి నచికేతుడు తండ్రి యొక్క యజ్ఞాన్ని చూస్తూ పనికిరాని పశువులను ఆయన యజ్ఞానికి ఇస్తుంటే ఆయన ఏడుస్తూ తండ్రిని పోయి అడుగుతాడు మరి నన్ను ఎవరికి ఇస్తావు ధ్యానం అంటే నిన్ను యముడికి అన్నాడు ఆయన వెంటనే చూసారా ఆయన వెళ్ళిపోతాడు యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే ఆయన చావుకి భయపడలేదు నచికేతుడు మరి కథోపనిషత్తు యొక్క సారమేంటే చావుకి భయపడిన వాళ్ళు వాళ్ళెలా మహానుభావులు అవుతారు చావుకి భయపడిన వాళ్లే మహానుభావులు అవుతారు గాంధీ గారు చావుకి భయపడ్డారా ఎంత అద్భుతమైన మహాత్ముడు అయ్యాడే ఆయన చావుకి ఎప్పుడు భయపడలేదు కనుక చావుకి భయపడకపోవడం రెండు విధాలా ఉంటుంది క్షత్రియులు కూడా చావుకి భయపడరు కానీ వాళ్ళు మహానుభావులు గారు బ్రాహ్మణత్వంలో చావుకి భయపడిన వాళ్లే మహానుభావులు కనుక యుద్దంలో చేసి యుద్ధంలో భయపడకుండా మరి చంపేవాళ్ళని చంపబడేవాళ్ళని మన మహానుభావులు అని ఇప్పుడు అను అది మహావీరులు అంటాం మహానుభావులు అన్నాం కానీ ఆత్మపరంగా మామూలు జ్ఞానధర్మంలో ప్రాణానికి క్షత్రియ ధర్మంలో కాకుండా జ్ఞానధర్మంలో చావుకి భయపడిన వాళ్లే వాళ్లే మహానుభావులు చావుకి ఎందుకు భయపడరు మహానుభావులు చావు లేదని తెలుసుకున్నారు కనుక చావు లేదని తెలుసుకున్న వాళ్ళందరూ మహానుభావులు చావు ఉందని అనుకున్న వాళ్ళందరూ సాధారణ మానవులు చావు లేదని తెలుసుకున్న వాళ్లే చావుకి భయపడరు లేని దానికెలా భయపడతారు కనుక గుర్తుంచుకోండి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటే ఎందరో ఉన్నారు చావుకి భయపడిన వాళ్ళు బ్రాహ్మణత్వ రీతిలో జ్ఞానరీతిలో ఆత్మజ్ఞాన రీతిలో చావు లేదని తెలుసుకున్నవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ నా యొక్క వందనములు అంటే క్షత్రియ వీరులకు కాదు వందనములు బ్రాహ్మణ వీరులకు వందనములు ఆత్మజ్ఞాన శూరులకు వందనములు ధ్యాన యోగులకు వందనములు వాళ్లే మహానుభావులు యుద్ధంలో అర్జునుడు నిర్భీతిగా కొట్లాడాడు విష్ణుడు కొట్లాడాడు ద్రోణుడు కొట్లాడాడు వాళ్ళందరినీ మనం మహావీరులు అంటాం అంతేగాని మహానుభావులను త్యాగరాజు మహానుభావుడు పోతన మహానుభావుడు వీరబ్రహ్మేణ స్వామి మహానుభావుడు వేమన మహానుభావుడు వేమన గురించి వద్దాం వేమను ఎంత చక్కా చెప్పాడు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టుపట్టినేని బిగియ పట్టవలేవు పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు విశ్వధాభిరామ వినర్వేమ అంటేంటి పట్టిన పట్టుకన్నా అందులో భంగపోవడం కన్నా చచ్చిపోవడం మేలు చచ్చిపోవడం మేలు అని ఎందుకు అన్నాడు చావులే లేదు కనుక చావు అనేది తృణప్రాయం కనుక అది వేమన అద్భుతంగా అలా చెప్పాడు మనకి చూసారా కనుక ఎవరు మహానుభావులు ఫస్టు మహాశైలుగా ఉండాలి నేను మహానుభావుడిని కావాలి అని మనం తెలుసుకోవాలి తర్వాత మహాసాధన చేయాలి అప్పుడు మహానుభావులు అవుతాం జీసస్ క్రైస్టు ఎంత గొప్పటి మహానుభావుడు ఆయన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనం రెండు ముక్కలు చెప్పుకొని మరి మిగతా మహానుభావుల దగ్గరికి వెళ్దాం జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే ఆయన్ని శిలో వేస్తున్నప్పుడు వీళ్ళెవరికి ఏమీ తెలియదు వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళు సాధారణ అనుభవంలో ఉన్నవాళ్ళు కనుక వాళ్ళని క్షమించసేయి అని ఆయన తన తండ్రికి చెప్పుకుంటున్నాడు మహానుభావులు ఎవరు కూడాను పర నింద చేయరు వాళ్ళకి సత్యంలో జీవిస్తూ ఉంటారు సత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆత్మే సత్యం కనుక ఆత్మనే సత్యాన్ని తెలుసుకునేవాళ్లే మహానుభావులు ఆత్మతత్వాన్ని ప్రతి చేష్టలోనూ ప్రతి వాక్కులోనూ ప్రదర్శించేవాళ్లే మహానుభావులు జైన మత స్థాపకుడైన మహావీరుడు ఎంత గొప్ప యోగో ఎంత గొప్ప మహానుభావుడో పన్నెండేళ్లు అద్భుతమైన ధ్యాన సాధన చేశాడు ఆయన మహాసాధనకు ఆయన గొప్ప మారు పేరు వర్ధమాన మహావీరుడు పన్నెండేళ్లు కఠోరమైన సాధన చేశాడు చేసి తాను గొప్ప మహానుభావుడయ్యాడు మహా ఆశయంతో ఆయన తన రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు నేను కూడా సత్యాన్ని తెలుసుకోవాలి మరి రాజభోగాలు ఉన్నాయి కానీ వదిలిపెట్టేశాడు మహానుభావులు కాదలుచుకున్నవాళ్ళు మరి ఒకింత భోగాలను వదిలిపెట్టేసేయాలి కదా ఐఏఎస్ కోసం చదివేవాళ్లే మరి సినిమాలన్నీ మానేసి కొన్ని కొన్ని నెలలు ఐఏఎస్ కోసం చదివితేనే వాళ్ళు పాస్ కాగలరు మరి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఇంకెంత త్యాగం చేయాల్సి వస్తుంది ఇంకెంత సాధన చేయాల్సి వస్తుంది అది మన మహావీరుడి దగ్గర నేర్చుకోవచ్చు గొప్ప రాజకుమారుడు మరి ఆయన వదిలిపెట్టేసి పన్నెండేళ్లు అద్భుతమైన మహాసాధనం చేసి అద్భుతమైన మహా మహా అనుభావుడు ఆ యొక్క వర్ధమాన మహావీరుడు కృష్ణుడు చిన్నప్పటి నుంచే సాందీపుడి దగ్గరికి వెళ్ళి మరి యోగ సాధన నేర్చుకుని యోగేశ్వరుడయ్యాడు శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మహానుభావుడైన దగ్గరికి వెళ్ళి తాను కూడా ఆ సాధనకు ఉపక్రమించి సాధనలో పరాక్రమించి తాను మహానుభావుడయ్యాడు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించిన వాడు గ్రేట్ మాస్టర్ అయిన మేడం ్లావాట్స్ ఆవిడ జీవిత చరిత్ర చదవని వాళ్ళు ఎంత కోల్పోతున్నారో ఆవిడతో సహకరించిన గ్రేట్ మాస్టరు కల్నల్ ఆల్కాట్ మరి వారిద్దరి యొక్క అద్భుత సమాగమే థియోసాఫికల్ సొసైటీ అనే అద్భుతమైన సొసైటీకి మూలమైంది ఆ తర్వాత వచ్చిన గ్రేట్ మాస్టర్స్లో ఎన్నిబిసెంట్ మరి లెడ్బేటరు జనరాజదాస ఎంత అద్భుతమైన మహనీయులు థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు అద్భుతమైన పుస్తకాలు అక్కడ ఉన్న మాస్టర్స్ ప్రారంభించిన మాస్టర్స్ ఎంత గొప్ప మాస్టర్స్లో ఆ యొక్క పుస్తకాలు చదవకపోతే మనం ఎంతైనా కోల్పోతాం ఫిజికల్ బాడీ గురించి యాస్ట్రల్ బాడీ గురించి ఎథీటిక్ బాడీ గురించి కాజల్ బాడీ గురించి వాళ్ళు రాసిన పుస్తకాలు అమోఘాలు చక్రాలు గురించి ఆరా గురించి థాట్ పవర్ గురించి వాళ్ళు వ్రాసిన పుస్తకాలు అద్భుతాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను ఈ యొక్క బ్లవర్స్క్ యొక్క ఆల్కాట్ యొక్క లెడ్బేటర్ యొక్క ఎనిబిసెంట్ యొక్క జనరాజదాస యొక్క డాట్సన్ యొక్క వీరి పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ యోగ సాధకులకు వీరి పుస్తకాలన్నీ టెక్స్ట్ బుక్స్ సెవెన్ బాడీస్ గురించి మరి సెవెన్ ప్రిన్సిపల్స్ గురించి హాట్ పవర్ గురించి సంకల్పశక్తి గురించి చక్రాలు గురించి మరి కారణ శరీరము సూక్ష్మ శరీరము ఈ శరీరాన్ని గురించి ఎంత చక్కగా వాళ్ళు దివ్య దర్శనము చేసి దివ్య దృష్టితో ఎంత అద్భుతమైన పుస్తకాలు రాశారో మెడ్రాస్లో ఆలయాలు ఉంది అద్భుతమైన కేంద్రము మరి దివ్య జ్ఞాన కేంద్రం కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు కూడాను ఈ మహానుభావులు అంటే థియోసాఫికల్ సొసైటీ యొక్క మహాత్ములు అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళంతా ఆదర్శప్రాయం అలాగే మాస్టర్ మౌర్య మాస్టర్ కూటిమి అన్న పరమ గురువుల యొక్క ఆ యొక్క ఆదేశాలు స్వీకరించి వారి యొక్క సూచనల ప్రకారం నడుస్తున్న వాళ్ళే ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు కనుక ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క మాస్టర్స్ని మనం చూసుకున్న తర్వాత మరి ఇంకా మనం తెలుసుకోవాలంటే ప్రస్తుతం పారాసైకాలజీలో అంటే సైన్స్ పరంగా ఎంతోమంది అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు ఉదాహరణకు డాక్టర్ ఎలిజబెత్ క్యూబులర్ రాస్ డెత్ అండ్ డయింగ్ అని చెప్పి పుస్తకం ఆవిడ రాశారు ఆవిడ మహానుభావురాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో పారాసైకాలజీ డిపార్ట్మెంట్లో అద్భుతమైన కృషి చేశారు ఆవిడే అంటే చనిపోతున్న వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి మరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ అంశాల్లో అద్భుతమైన శాస్త్రీయ పరిశోధనలు చేశారు అలాగే డాక్టర్ రేముండ్ మూడీ వారి పుస్తకాలన్నీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లైఫ్ బిఫోర్ లైఫ్ రిఫ్లెక్షన్స్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ డాక్టర్ రేముండి పుస్తకాలన్నీ చదవాలి